కాబో ఒకసారి లాకప్ లో పెట్టిన తర్వాత ఎవరైనా కూడా ఆ బంధంలో ఉండవలసింది కోవిడ్ కొట్టు కావచ్చు లేకపోతే ప్రజానాయ ప్రజల పెద్ద నాయకుడు కావచ్చు పెద్ద ధనవంతుడు కావచ్చు ఎవరైనా కావచ్చు లాకప్ లో పెట్టేస్తే లాకప్ మనం ఒక లాకప్ లో ఉంటాం పీపుల్ లాకప్ లో ఉన్నాం ఎవరో తెలుసు ఆ లాకప్ మనస్సు కనేటువంటి కళలు అవి యథార్థం అవుతుంట వాటిని ఇది యథార్థము ఇది యథార్థము అని అదే కళను పునరావృతం చేసుకుంటూ మనం ఆ లోకప్లో ఉన్నాం ఈ కళ కళ కళ్ళ కళ అనేది కళ్ళ కానీ కళ అనేది కళ్ళ ఎప్పుడవుతుందో తెలుసు అండి కళను కళగా తీసినప్పుడు మాత్రమే కళ్ళ అవుతుంది మీరు కళను కళగా చూడటం చూడటం లేదనుకోండి అది కళ వాడు అది లాకప్ తయారవు లాకప్ యొక్క వ్యవస్థ కింద తయారవు కాబట్టి మనస్సు నిర్మాణము చేసినటువంటి ఆ కళ వాడు మనం చూస్తూ అది కళ్ళలు అని తెలుసుకోలేక ఇది కళ అనే సత్యాన్ని గుర్తించలేకపోవడం మూలంగా ఆ కళ పునరావృతం అవుతూ అవుతూ అవుతూ అవుతూ అలాగే సాగిపోతూ ఉంటుంది కళ సాగిపోతూ ఉంటుంది కళ్ళ యథార్థమనే వేషం వేసుకుని సాగిపోతూ సాగిపోతూ మనకి ఒక లాకప్ కిందైపు లాక్డప్ ఉంది మా ఈ సమయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది అని మీరు నిద్రపోయినప్పుడు మీకు ఏ సంసారము దుఃఖమో ఉండదు అలాగే ధ్యానం చేసినప్పుడు సంసార దుఃఖం ఉండదు మరి నిద్రా ధ్యానము సమాధి కానికల్లా నేను ఇతర విషయములలో వ్యగ్రమై ఉన్నప్పుడు కూడా మీకు సంసార దుఃఖం ఉండదు సంసార దుఃఖం అనేది ఎప్పుడు ఉంటుందంటే కేవలము సంసార దుఃఖము మనస్సు భావన చేసి సత్యమని భోజనం కాబట్టి ఈ మనస్సు యొక్క కలవలను కంటూ దాన్ని భ్రమబోధత ఈ అజ్ఞానం ఈ భ్రమ ఇదే మనం ఉన్న లాటప్ ఈ లాటప్ నుంచి బయటపడితే మనకి మన స్వరూపము పోతున్నాము మన స్వరూపములో యుగుని ఎదుటి అనేది ఏదీ లేదు అయితే మనస్సు పెట్టిన ఈ లోకప్ నుంచి మీరు బయటపడగలగా ఒకప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే దుఃఖము అనే బంధాన్ని పడుతుంది ఆ దుఃఖము సత్యం అని భవింపజేస్తుంది ఒక భయాన్ని కలిగించి ఈ భయమే సత్యము అని భ్రమింపజేస్తుంది మనస్సు వాళ్ళ భయాన్ని భావన చేసి ఆ బంధంలో ఉంటాడు భయము చాలా ఘోరమైన బంధము భయము సో అంచేతనే భయము ఎంతటి బంధం అంటే భయం కారణంగా డెవలప్ అయిన రెలిజియస్ స్ట్రక్చర్స్ ఎన్నున్నాయండి ఎన్ని రెలిజియస్ స్ట్రక్చర్స్ వచ్చాయి కేవలం భయం నుంచి మనం పక్కకు పెట్టడం కోసం ఎన్నెన్నో రెలిజియస్ స్ట్రక్చర్స్ ఈ సంస్కృత స్తోత్ర సాహిత్యంలో మీరు బ్రహ్మపు స్థోత్ర రత్నాక్రము విష్ణుస్తోత్రములు శివస్తోత్రములు దేవి స్తోత్రములు మూడు వాల్యూములది నేను ఈ మూడు వాల్యూములు కొడు పెట్టుకున్నా పారాయణ చేసిస్తూ ఉండేవాళ్ళు ఇంకే ఓసారి ఇది ఓసారి అది అలా ప్రతి వాల్యూంలోనూ కవచం ఉంటుంది తెలుసు మీకు శివ కవచం ఉంటుంది మేము శివ కవచము ప్రతిరోజు సాయంకాలం బ్రహ్మష్కాలంలో పారాయణ చేసేస్తే వాళ్ళు శివ కవచస్థో అశిష్ శివకచస్తో బ్రహ్మంత్రస్య అని మొదలైన కవచం అంటే దైవ్య రూపంగా ఉంటుంది ఎలా ఉండలేదు అశుమీ శివపవిత స్తోత్రమహావంత ఓషి ఉంటాడు దూర్వాస ఋషి దూర్వాసు లేదా వైశ్పాయుడు ఎవడో ఉంటుంది అందరూ ఉంటాయి మీకు ఋషుని నానంతో కొడుకేట ఇంకో ఋషుని నానం కొడుకడా అన్ని పేర్లు అవే కదా అవే పేర్లు వామదేవ ఋషి లేకపోతే దూర్వాస ఋషి లేదంటే వశిష్ఠ ఋషి సో వ్యాస ఋషి రుద్ర పరమాత్మా దేవత అని రాగింది అని ఇంకా అక్కడ నుంచి కొన్ని శ్లోకాలు వస్తాయి తర్వాత మళ్ళీ గద్య ఆ గద్య కూడా మారయ మారయ మీ శత్రువులు మారయ మారయం రక్ష రక్ష రక్ష భూత భూత విషాఖేభ్యక్ష పంజమే అవుతుండాలి రక్ష అంటే పంచమే హృతాలి ఈ రకంగా అని ఎవడైతేషమం కృషణ కవచం ప్రతి పఠేన్నరహ అనే ఆఖర్ణ బలస్కృతం వాడికి రక్షణ కలుగుతుంది కవచము ధరించిన రక్షణ ఉంటుంది సో ఈ ఈ స్వప్నం ఎక్కడి వచ్చింది మనిషి భయం నుంచి విష్ణు కవచం కంఠేడు కృష్ణుపాతీ చతుర్భుజకు పాత ఈ చతుర్భుజండి వాడేవాడో ఇంకొకడేవాడో వచ్చాడు ఈ విష్ణువే భుజయోహో భుజయోహ పద్మనాభ పాత భుజాల పద్మనాభుడు పద్మనాభు మళ్ళీ వాడేవాడు వాడే వీడేవాడు కొంచెం పేరు మారుతుంది హస్తం లక్ష్మీపతిష్పాద విష్ణుకు పాటు జంఘే శ్రీపతిష్పా అన్ని పేర్లు అవే అవే విష్ణు పేరు కాళీ కాళికడు వేడు ఆవిష్మే పూజ పేరు మార్చి కుషరాయితోండి స్తోత్రాలు ఈ రకంగా దేవీ కవచం ఉంటుంది ఈ రకంగా స్తోత్ర సాహిత్యం అంతా కూడా భయం గురించి నేను మేమన్నా ప్రశ్నలు మీరు పెద్దలు అనుకువచ్చారు ఇంతటి కవచ సాహిత్యం స్తోత్రాలు మార్గ స్తోత్రాలు భయము నివారణ ఇవన్నీ కదా భయం తగ్గిందా ఎవరికైనా ఎవరికైనా చూపించండి నాకు కేవలం ప్రత్యేకంగా హనుమంతుల్ని భయ నివారణ కోసం మనం ఒక దేవత కింద కేటగిరీ కింద పెట్టేస్తున్నారు మన వాళ్ళు వాల్మీకి పాపం అలా చెప్పలేదు వాల్మీకి హనుమంతుని ఒక విధంగా మనం చేస్తాడు చాలా అద్భుతంగా ఉంటుంది శత్రు అంటే లనే రాక్షసిని ఆయన పక్కన పెట్టాడు సింహింద అనే రాక్షసుని పక్కన పెట్టాడు ఇలాంటి కథలు ఏమో ఉన్నాయి ఆ కథాభాగాన్ని ఆధారంగా చేసుకుని ఒక హనుమంతు రెండు రకాలుగా ఆరాధిస్తారు ఒకటే ఆయన భయాన్ని పోగొట్టేవాడు అని ఒక ఆయన కావ్యాన్ని సిద్ధింపజేసేవాడు అంటే అరంగతికి మనకున్న సమస్యలేమిటి కోరికలే భయము కోరికలకి కార్యసిద్ధి హనుమానం భయములకు కాబట్టి ఇప్పుడు ఈ స్తోత్రములు ఈ రిజ్యూ చూస్తే నీకు వాటిని బట్టి హనుమంతుడి గురించి తెలిసిందా నీ గురించి తెలిసిందా అంటే దీనికి కోరికలు చాలా దక్ంగా ఉన్నాయి ఈ భయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఈ విధంగా రెలిజియస్ లిటరేచర్ కూడా మన మైండ్ యొక్క వార్కౌప్ సిచ్యువేషన్ చూసాడా అదే మాట్లాడలేదు రిలీజియస్ లిటరేచర్ ని అండర్మైన్ చేయడం నా యొక్క అభిప్రాయం కాదు కానీ ఎప్పటికీ అండర్మైన్ చేయడం అభిప్రాయం కాకుండా ఒక మాట చెప్పక తప్పదం ఒక మాట చెప్పక తప్పదు అదేమింటే మీరు భయాన్ని పెట్టుకుని ఉన్నంత కాలము మీరు అధ్యాత్మ మార్గంలో ఉండడుగు వేయుగా అసంభవం ఎందుకంటే పీపుల్ ఏం ఉన్నది అది ఆత్మ జ్ఞానానికి అది పెద్ద గొడవ జరుగుతుంది నిజానికి మహాత్ములు లక్షణం ఎలా ఉంటుందంటే ఒక హాల్ మార్క్ అంట ఏది చూసి ఈ మనం చెప్పగలుగుతాము అని కనుక నువ్వు క్షీణించినట్లయితే భయం అనేది ఎదువకపోవడమే మహాత్ముల యొక్క లక్ష్యం భయం లేనివా అంటే భయం లేనివాడు అంటే మీరు రెక్లెస్నెస్ తో కన్ఫ్యూస్ చేయకూడదు ఈ లోసులు వీలుంటే సరే చాలా రెక్లెస్ గా ఉంటారు ఎందుకంటే పోలీసు భయం ఉండటం ఎందుకని ఈ పోలీసులతో వచ్చి పోలీసులు ఈ రాగంలోనంటే ఆ రాజకీయ ఫోన్ చేస్తే విడిచిపెడతాడంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి దోష్కే ఉంది పోలీసులు వాళ్ళకి కొంత ఎంజర్ సంబంధం కాబట్టి వాళ్ళు పోలీసులకు భయపడతారు పోలీసులు భయపడతాం ఈ రౌడీలు భయపడతాం రౌడీ స్టేపర్స్ ఉంటారే వాళ్ళకి భయపడదు అంటే ఒకసారి కోర్టుకి వెళ్ళిపోయి లేకపోతే ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఒకసారి జైలు ఆగిపోయింది ఉంటే ఆ చలిపోయి వాళ్ళు భయపడుతున్నారు సో అలాంటి రెక్లెస్నెస్ ప్రమోట్ చేస్తున్నానని తమరు అలాగే అన్ని సహా నేను రెక్లెస్నెస్ అనవాత కొంతమంది ఆ మైండ్ సెట్ గా డెవలప్ గా ఉంటాను చిన్నపిల్లలు చూడండి నిపు నిలు పెట్టేస్తాడు వాడికి తెలియదు అలాంటి ర్యాష్నెస్ నేను చెప్తున్నాను అది నేను అదే కాదు చాలా కామ్ గా క్వరెక్ట్ గా ఉంటాడు భయమనేది ఎరువు దేనికి భయపడతాడు చాలా అహింస రూపంగా ఉంటాడు హింస అనేది ఉండదు భయమనేది ఎరుగడు అది మహాత్ముల యొక్క హాల్మార్క్ అది అభయం అది మోక్ష లక్షణం అంతేగానే దేవుణ్ణి ప్రేమతో ప్రార్థిస్తాడే తప్ప భయంతో ప్రార్థించడం కనుక ఈ రకంగా ప్రతి మనిషి కూడా ఆ మనస్సు అనేటువంటి బంధుఖానాలు బంధింపబడి ఉన్నాడు ఆ మనస్సు నిర్మాణం చేస్తూ ఉండేటువంటి జైలు ఏదైతే మనస్సు తయారు చేస్తూ ఉంటుంది అలా మనస్సు మూవ్ అవుతున్నటువంటి ఆ బంధం తయారవుతూ ఉంటుంది దాంట్లో జీవన ఉంటాడు దీని నుంచి తస్మాత్ అంటే అందువల్ల ఎంత కథ అయిపోయినటువంటి తస్మాత్కి ఎందుకంటే వేదాంతాన్ని చదివేది పాండించడం కోసమే కాదు అయితే పరీక్షలు పాస్ అవడం కోసం కాదు సంస్కృతం పరీక్షల కోసం వేదాంతాన్ని చదివేది కోసం ఉండాలి మనసు ఏముంది మీరు ప్రార్థన చేయాలి కానీ భయంతో వద్దు భయంతో ప్రార్థన చేస్తే ప్రార్థన కూడా బాగుండమే అవుతుంది భయాన్ని విదిలిపెట్టి చేసి ప్రార్థన కొద్దిపాటి ప్రార్థన చేసిన శ్రీరామ అని అనేసి ఊరుకున్న భయం అనేది లేకుంటే అదే మొక్క ప్రార్థన అవుతుంది కాబట్టి ఆ మనస్సు తయారు చేసినటువంటి లాకప్ ఏదేం చేయగలదో దాని నుంచి బయటపడటం మానవులకు అవశ్య కర్తవ్యము గనుక తస్మాత్ అందువలన మనం ఏం చేయాల్సి ఉంటుంది సదా విచార అన్ని కాలముల విచారములు చేయవలని విచారము చేయాలి శంకరా భగవత్వాడు రకంవైతం ఆత్మాతిత్వ నివృత్త నిత్యా జ్ఞాన అంటే విచారము చేయడం అంటే మేమున్నటువంటి ఆ తత్వలు భావజాలం ఏదైతే అది తొలగిపోతుంది వెనుక వెనుకకు పోతుంది నివృత్తి అంటే వెనుకపోతుంది ఆ ముందుకొచ్చిన తప్పుడు భావజాలం ఆ ముందుకొచ్చిన తప్పుడు భావజాలము వెనక్కిపోతుంది నివృతమిానా సో మిథ్యాజ్ఞానవృద్ధి అవశ్యం కర్తవ్యేభ్య పుత్రణాదిభ్యుత్ ఆయన అంటారు శంకరత్వం ఒక భాష్యంలో ఉన్నాడు సో ఆయన అంటారంటే ఈ అజ్ఞానంలో జీవిస్తూ ఉంటుంది దుసరా ఈ మనస్సు నిర్మాణం చేసి ఉండేటువంటి భ్రమజాలం ఒక వలయాలు ఒక చాలి ముంటి భ్రమల వలయాలు దాంట్లో చిక్కుకున్న ఉంట సో అలాగే దాంట్లో చిక్కుకున్న వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సింది ఏమిటంటే ఉత్రేషణాదింశాగా అని అంటారు ఉత్తరేషణ నిత్తషణ దారవీషణ అనే ఏషణల అంటే కోరిక అర్థం ఈ కోరికల నుండి పైకి ఎదిగి కొంచెం సిలిండర్ బిల్సి ఉంది ఇప్పుడు సెకండ్ ఫారమ్స్ థర్డ్ ఫారంలోకి వెళ్ళిపోతున్నాయి సెకండ్ ఫార్మింగ్ లో ఉండేది ఇక్కడ సెకండ్ ఆ కార్నర్ లో సెకండ్ ఫారమ్ ఇది థర్డ్ ఫారమ్ ఇది ఫోర్త్ ఫారమ్ ఉండేది వరుసగా నేను సెకండ్ ఫారమ్ లో ఉన్నప్పుడు బిల్డింగ్ చూడు తింటానండి లోపలి బిల్డింగ్ మధ్యలో ఉన్న లోపలికి వెళ్ళే అర్శమణి మొదటికే వెళ్ళారన్నట కూడా సెకండ్ ఫార్మ్ పాస్ అయ్యారు ఆ కారణాలకు వెళ్ళడం మానేశాను మధ్య దాంట్లోకి వెళ్ళడం ప్రారంభించారు ఆ తర్వాత మధ్యకి కూడా వెళ్ళడం మానేశాను మొదటి దాంట్లోకి రావడం ప్రారంభించాను దీవులు అంటారు ఆ రకంగా ముందుకి అడుగు వేయడం ఎందుకని విడిచిపెడుతూ ఉంటాం దాన్ని ఉంటే దీపును వెన్ను వెన్ను చూపించారు ముందుకు అడుగుప్రం మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఉండడం కాదు సో కప్ప పైకో అడుగు వేసి చెందిగా అడుగు పడి అల్లారా అక్కడికి ముందుకు సంకృష్టమే ఉండాలి ఆ విధంగా ఈ యక్షణాల నుండి బయటపడి వాడు ఉండాలి కాబట్టి ఆ స్థితిని చేరుకు చేరుకుంటే సదా విచారం చేశారు విచారం చేస్తాం సాధారణంగా ఎనువు ఏం చేస్తారంటే మహాత్ముడు దగ్గరికి వెళ్తారు సంసారంతో మార్పులతో ఉంటారు జనులు సంసార దుఃఖంగా ఉంటారు అలాగే బెంగల్ బెంగల్ పిల్లలు చదువు గురించి బెంగపెట్టుకుంటారు వాళ్ళు బాధ్యత ఉంటారు మధ్యాహ్నం అందరూ బాధ్యంగా ఉంటారు వాడు అమెరికా వెళ్ళలేమో అని బెడబెట్టుకుంటారు సరే మొత్తానికి ఏదో మంచి మార్పులతో మాసొచ్చింది అమెరికాలో సీట్ వచ్చింది దేశ రాలేమో అని బెగ్గబెట్టుకుంటారు అది పూజలు వర్తించేస్తారు విషాల కోసం పూజలు చేస్తారు కేవలం ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలు విషాలు ఇప్పించడం కోసమే దేవుడు ఉన్నాడు ఇది ఇది ఇది వెరీ నేను పెన్షన్ వేనియాలో ఎవరో దాని గురించి చెప్తుంటే కదా మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఎవరో గూగుల్ వాళ్ళ ఎవరిలో ఇలాంటి దేవాలయం కూడా ఒకటి అని ప్రపంచంలో ఎంత ఇది ఒకటి ప్రపంచంలో విధ్వరమైన సంగతులు చూపిస్తూ ఉంటాను కదా అలాంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే కేవలము ఒక దేవుడు విశాకోసమే ఉంటాడు పూర్వం హైదరాబాద్ లో ఉండేది అమెరికన్ కన్సులెట్ భద్రాసులో ఉండేది వాడు చూపిస్తే మద్రాసు అపాయింట్మెంట్ వీళ్ళు హైదరాబాద్ నుంచి రకంగా విశాఖపట్టి విశాఖ హైదరాబాద్ కాడమెంట్ మద్రాసు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి ఇంకా హైదరాబాద్ పెద్ద డైవర్షన్ అయినా హైదరాబాద్ వచ్చి ఆ దేవుడికి కన్న పెట్టుకుని మళ్ళీ మద్రాసు వెళ్ళి వేసా కూర్చుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్లీ దేవుడికి కనబడి మళ్ళీ ఆ రకంగా సో అంటే సంసారం అలా పెద్ద భయం పెద్ద వేసఆ రాజర్భాన్ పెద్ద వాడికి వేసా వచ్చేస్తుంది అంత వెళ్తే అక్కడ అక్కడ అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అదేమో అని పెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్ళాడతారు నేను తప్పే ఉంది అక్కడ ఉన్న వెళ్ళాడుతుంది తప్పే ఉంది మేము మా సేలర్స్ బంధువులు మేము ఈ సపోర్ట్ తప్ప వెరీ మచ్ తప్పే ఉంది అక్కడ ఉన్న వెళ్ళిన అమ్మాయిలు అక్కడ ఉన్న అబ్బాయిని వెళ్ళాడచ్చు ఇక్కడ వెళ్ళిన అబ్బాయిలు అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్ళాడొచ్చు వాళ్ళు ఎరగాపెండగా బాగానే ఉంటారు ఇక్కడికి వచ్చి పెద్ద పెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్ళి వాళ్ళు కలిసి చదువుకుంటారు లేదా కలిసి ఉద్యోగాలు చేస్తారు కలిసి పితాబ్లు అన్నీ చేస్తారు చక్కగా పెళ్లి చేసుకుంటారు తప్పే ఉంది ఇప్పుడు కలపట్నల్లంకా అయినా కలపట్నాలంకైనా కెనడా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి తప్పేమండి మళ్ళీ కలపట్నాలంటే వచ్చి పెళ్లి చేసుకోవాలా ఎవరం కాబట్టి బాధ్యాల కూడ ఇదో అక్కడికే వెళ్ళి తెలియజేస్తా కూడా వెళ్ళాడుతూ అక్కడ వెళ్ళాడేస్తాడే కూంటారు ఆ భయములతో భయములను పోగొట్టుకోవటై అలాగే కోరికలు ఉంటాయి ఆ కోరికలను తీర్చుకున్న కొరకై కోరిక ఉందనుకోండి వాటిని విచారం చేయాలి ఈ భయం యొక్క స్వరూపం ఎత్తిది అని విచారం చేయాలి అండి అలాగే కోరిక అనుకోండి ఈ కోరిక యొక్క తీరు తెన్ను ఎట్టిది అని విచారం చేయాలి విచారం చేయకుండా అది మనస్సు కల్పించినటువంటి కల్పనను యథాస్థముగా స్వీకరించి దానిని దాన్ని నెరవేర్చుకోవటూడక ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఈశ్వరం ఆరాధిస్తే ఇప్పుడు ఏమైపోయింది ఈశ్వరారాధన ఏమైపోయింది వీడి యొక్క కాల్పనిక ప్రపంచంలో భాగమై వీడి విక్ష ప్రపంచంలో దేవుడు ఏం చేస్తానని చూసినా వీడు విక్ష్యా ప్రపంచంలో భాగంగా చేస్తే అలాగే భాగంగానే ఉంటాడు దేవుడు వచ్చి మీకేమీ ఉపదేశం చేయలేదు దేవుడికి మేమే చేయగలిగితే ఉపదేశం చేసి వాళ్ళని చూపిస్తే దూపించవచ్చు మీకు ఆ ఉపదేశార్హత ఏదో ఉద్బుద్ధమైతే కాబట్టి దేవుడిని మీరు మిక్షా ప్రపంచంలో భాగంగా చేసుకుని కొలుస్తూ ఉంటే ఆ పొలం నాకు ఆ పొలం కొడు ఆయన తీసుకుంటారా ఉంటుంది దేవుడు ఏది తీసుకోడు ఏది తీసుకోడు ఏది కాదని దేవుడు వైపు నుంచి ఎక్కువ నుంచి మూవ్మెంట్ పొందండి దేవుడు వైపు నుంచి దేవుడు అంచే శిలా ప్రబింబలాగే ఉండిపోతాయి సూర్యుడు వేది చేసి కాబట్టి విచారం చేయాలి భయం వస్తే మనం గెలుగు ఏం చేస్తారంటే భయం వచ్చిందనుకోండి లేకపోతే కోరికలు పుట్టాయనుకోండి ఎవరు మహాత్ములు చూస్తుంటారు చూస్తున్నా మహాత్ములు దేవుడికి వెళ్తారు మహాత్ముడి దేవుని ఈ విధంగా వెళ్ళేవాళ్ళు దెయ్య ముందు వీరి ముందు తను ఇదే సమస్యతో మహాత్ములు చేపట్టుకుంటారు ఆ మహాత్ములు ఏం చేస్తాడంటే ఏదో ఒక రూపాయలు పెట్టుకుంటా వీళ్ళకి ఒకరి తర్వాత ఒకరికి ఎంతో వ్యూరిస్తాం వీళ్ళకి వీళ్ళ భయాన్ని వీళ్ళ కామ నాకు వైద్యని విచారం చేసేటువంటి సందర్భం ఆయన మీదకి ఆయన ఏం చేస్తాడంటే రుచువల్ని అంత కట్టారు ఒకప్పుడు ఆ రుచువల్ మంత్రం ఉంటుంది ఏదో మంత్రం ఇస్తారు ఈ రూపంగా తీర్థయాత్ర రూపంగా ఉంటుంది ఒక ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఆ సొత్తరూడిలో అలా నా దేవాలయ అన్ని కొలి తీసినప్పుడు చెప్పాడు అలా అదే దేవాలయం మనము నేను కోసం సొత్తరమూలిలో ఉండే దేవాలయానికి వెళ్ళాలంటే ఆయన చెప్పాడు ఈ దేవాలయానికి వెళ్తే నీ కోరి ఆ దేవాలయానికి వెళ్తే కోరికేస్తుందని చూడండి ఈ చెప్పేవాడు కూడా ఎంత అశాస్త్రీయంగా చెప్తున్నాడు ఎంత అశాస్త్రీయ ఇప్పుడు నాకు కోరుకుందండి వెంకటేశ్వర స్వామిని దర్శించే ఆ కోడి తీరుతుంది ఇప్పుడు నేను వెళ్ళి దర్శనం చేసుకుంటాను ఈ పథనం ఏం స్వామి దేవాలయం ఏదో ఉండే ఉంటుంది చుట్టుపక్కల మరి ఎక్కడికి వెళ్ళాలి తిరపతి పైకి వెళ్ళాలి అక్కడికి వెళ్తూ ఇక్కడ చూస్తూ ఉంటాను మరి తెలుగు చాలా శాశ్వతీయమైనటువంటి మోతాయి ఆ మహాత్ములు ఇలాంటివిస్తారు దాంతో పాపం వీళ్ళు సంసారులు వాళ్ళకుండే సంసార దుఃఖం ఒకటి తోడు ఈ మతపరమైన బరువును కూడా మోసంతో వీళ్ళు సతమతమోత అవుతారు సంసారుల్ని చూస్తే గాలి చేస్తు సతమత వాళ్ళ ఉపాయము సంసారంలో ఉండదు లౌకిక వ్యవహారంలో మీకు కలిగిన దుఃఖానికి ఉపాయము లౌకికంలోనే ఉండదు అలాగే మీరు చేసేటువంటి రుచి మనుషులు చేసేటువంటి ప్రార్థనలోనూ కూడా ఉపాయం ఉండదు ఎక్కడైనా ఉన్నట్టు కలిగించినా గదిగోయింటుందంటే విచార గుణంగా ఉంటుంది ఆత్మ విచారం సదా విచారయే ఆత్మ విచారణ చేయాలి విచారం చేయాలి పోయిన్ సిత్యములుగా అనుకోకూడదు ఒకసారి మా నాన్నగారు చెప్పారు నాకు మా ఊర్లో నిమిష కవి శ్రీరామమూర్తి గారు డాక్టర్ గారు ఉండే ఆ ఊరు నిమిష కవి శ్రీరామమూర్తి గారు పెద్ద చాలా నేను చిన్నప్పుడు ఉండగా చూశాను మన ఆయన గారికి తెగకూడదు అనారోగ్యం చేస్తే ఆయన డిగ్రీకి వెళ్తే ఆయన మాత్రం ఇచ్చి ఇది వేసుకోండి శాస్త్రీయాలు మీకు తెలుసుకోండి అని ఆయన ఇచ్చి మీరు వేసుకుంటే ఆ తర్వాత నెల తర్వాత చెప్పారు మీకు అప్పుడు తగ్గిపోయిందన్నారు అది షుగర్ పిల్ అండి ఈ ఎందుకు తగ్గిందో తెలుసిన నిమిషాలు గారు అంటే మంచి డాక్టర్ ఆయన ఆయన ఇచ్చిన మందుకు తగ్గకపోవడం అనే మాట లేదు అందుకోసం తగ్గిందీలింగ్ అన్నారు దీన్ని స్పిరిచువల్ లిటరేచర్ లో ఫేక్ హీలింగ్ అని వివేకానంద స్వామి వాళ్ళు వర్ణించారు దీన్ని మోడర్న్ సైన్స్ లో ప్లసీబో ఎఫెక్ట్ అని అంటారు కాబట్టి ఎఫెక్ట్ ఏవో కొన్ని ఉంటాయి కొన్ని కో ఉంటాయి మీరు పది బండరాలు నిరంతరాలు పది వేశారనుకోండి దాంట్లో ఒకటి తగిలితే తగలొచ్చు కూడా అలాగా కాబట్టి దాన్ని అటువంటి ఎఫెక్ట్ చూస్తున్నాయి అది సత్యం కాబట్టి ఎటువంటి అంధవిశ్వాసములలో వ్యామోహములలో వృద్ధి నమ్మకములలో పడిపోతారు దానివల్ల మనిషి చాలా కష్టపడాల్సి ఉంటుంది మనిషేం చేయాలంటే విచారం చేయాలి ఎప్పుడు కూడా సంసార బంధం నుంచి బయటపడే ఉపాయము విచారమే సదా విచారయే తస్ దేన్ని విచారం చేయాలి జగజ్జీవ పరాత్మన ద్వితీయ బహువచనం జగచ్చ జీవశ్చ పరాత్మా జగజ్జీవరాత్మన అవుతుంది ప్రథమ బహువచనం తాన్న జగజ్జీవ పరాత్మన అని ద్వితీయ బహువచనం జాగ్రత్తగా పరిశీలించకపోతే భ్రమపడే అవకాశం ఉన్నది అంటే శ్లోకములు వాటి అన్వయము విభక్తి లోతుగా ఉన్న వాళ్ళకి భ్రమ కలగదు కొంచెం విడిమిడిగా ఇటు అటుగా ఊంగిసలాడుకుండా వాళ్ళకి భ్రమ కలిగే అవకాశం ఉన్నది అందుకోసం నేను అలా చెప్పాను కాబట్టి మూడింటిని విచారం చేయాలి మనకి విచారం చేయవలేము దేని అంటే ద్వితీయ వివరికి రావాలిగా మూడంటే బహువచనం వచ్చింది ద్వితీయ బహువచనం మూడింటిని విచారం చేయాలి ఒకటి జగత్తుని మీరు విచారించాలి ఎందుకంటే మీరు కోరికలు తో ఉన్నారు కదా ఆ బంధము కదా ఈ కోరికలు దేనికి సంబంధించి ఉంటాయి జగత్తుకు సంబంధించి మీకు దేవుడికి సంబంధించి కోరికలు ఏముండవు జగత్తుకి సంబంధించే ఉంటాయి ఇప్పుడు దేవుడికి సంబంధించి కోరికలు దేవుడు వైకుంఠంలో ఉండడం మానేసి మన ఊళ్ళో ఏమవుతున్నాము అని అలా కోరుకుంటారు ఆయన అలా అక్కర్లేదు ఎందుకంటే ఆయన అంతటా వైకుంఠంలోనూ ఉన్నాడు మన దేవుడికి సంబంధించిన కోరికలు కాదు జగత్తుకి సంబంధించి కోరికలు భయాలు కూడా జగత్తునికి సంబంధించిన భయాలే దేవుడికి భయం అంటే మీరు ఆ దేవుడికి జగత్తులో భాగం చేసుకుంటున్నట్టు కాబట్టి అలా అనిపిస్తూ ఉంటే కోరికలున్నా జగత్తు భయములున్నా జగత్తుని గురించే ఇప్పుడు మీరు మీ కోరికలు భయములు మిమ్మల్ని బంధువులతో ఉంటాయనుకోండి మీరు విచారణ చేశారనుకోండి ఆ కోరిక ఎందుకు కోరగడ్డది ఏదీ లేదు అని మీకు తెలిసిందనుకోండి మీకు బంధ్యత ప్రేదం వచ్చేది ప్రేద వచ్చేస్తుంది ఒక ఆయన ఉన్నారు స్వామీజీ మీరు అడిగేసారండి నా దగ్గర డైమండ్స్ ఉన్నాయి నేను డైమండ్ మర్చిపోతుంది మీకు డైమండ్ ఇస్తాను అంట అలాగే అక్కర్లేదు డైమండ్ ఎందుకు అయిపోయిందిగా సెటిల్ అయిపోయింది ఇష్యూ అదేమిటి డైమండ్ అక్కర్లేదంట డైమండ్ ఏం చేయాలి లెక్కనేసి కొట్టుకోవాలి డైమండ్ ఎందుకు నాకు అయిపోయింది డైమండ్ మరి మీకు ఏం కావాలి లేకపోతే కాఫీ రాలి అది మీ పక్కనే ఉంది దీనికోసం నేను అంత దూరం రావాలి అయినా మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి డైమండ్ కావాలంటే రావాలండి నాకు డైమండ్ అక్కర్లేదు మరే నేను ఏమంటారు మీరే వస్తూ ఉండాలి నేను ఆత్మ విచారానికి అని చెప్పి థ్యాంక్స్ అండి మీరు ఇన్వైట్ చేసినందుకు నేను అటు కేసు వచ్చినప్పుడు వచ్చి మీ ఇంట్లో మీరు డైమండ్ నాకు అక్కర్లేదు కాబట్టి జగత్ ఎందుకు డైమండ్ ఎందుకు అక్కర్లేదు నాకు బై ఎప్పుడైనా ఆలోచించాలా they were quite did not they were saying i don't need diamond why what could be the reason my avarnana young do? ladies mean ladies and men are asking for them walandaru diamond kosam diamond kavalanadi indu podustaru naaku diamond nakledu why porigale diamond me porigale vala porigonu karma veychi aa goparam veyadi devu na goparam i i find diamond is worthless it's just stone stone another stone you could be it's a diamond may you think it's a piece of stone sama loshtasma kanjana yugishur rodo sanbada mukka meda mukka the diamond is not there లోష్టం అంటే చిన్న బిడ్డ ముక్క లేకపోతే రాతి ముక్క లోష్టం అంటే బెడ్డముక్క దాంట్లో మీరు ఈ రాతి ముక్కను కూడా కలపండి అష్మ అన్నాడుగా లో అంటే బెడ్డముక్క అష్మా అంటే రాతి ముక్క కాంచనా బంగారం ఏం చేసుకుంటారు వీటిని చాలా వర్క్ అన్నీ ఒకటే బెడ్డ ముక్కల్ని తీసుకొచ్చి చేసుకునేది లేదు రాతి ముక్కల్ని తీసుకొచ్చి కొన్ని ఉపకారము లేదు బంగారంతో చేసుకునే సోఫా లేదు ఏమీ లేదు సమలోష్టాశ్మ కాంచనా లో అక్కడ పారేయండి అశ్మన్ అక్కడ పారేయండి కాంచనాన్ని ఇక్కడ పారేయండి యూ డోంట్ హ్యావ్ ఎనీ థింగ్ ఎన్ యూ హ్రీ ఫ్రీడమ్ వచ్చేస్తుందా లేదా ఇప్పుడు మీరు అడగచ్చు సరే నువ్వు డైమండ్ తీసుకోలేదు మీకేం కలిసి వచ్చింది నాకే కలిసిన ఏంటి కలిసి వచ్చేది ఏమీ లేదు ఐ గేమ్ ఫ్రీడమ్ నాకు కొత్తగా వచ్చి ఒళ్ళో పడ్డది లేదు మీరు గమనించలేదు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నా స్వాత్మైవ శిష్యత అంటున్నాడు ఆయన స్వాత్మైవ శిష్యతే నాకు కొద్దిగా వచ్చి ఒళ్ళో పడ్డదేమీ లేదు వచ్చి ఆ వ్యామోహం నుండి ఆ వ్యామోహము తయారు చేసేటువంటి లాటప్ నుంచి నేను విముక్తుడనైనా కేవలము విచారం ఆత్మ విచారము తప్ప ఇదేమీ లేదు విచారం చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు డైమండ్ రింగ్ పెట్టుకోవాలని నాకు అనిపించలేదు ఎప్పుడు అనిపించలేదు అంటే ఆ పెద్దలతో సంచారం చేయటం వల్ల అది కొంచెం ఆ సుగంధ అంటుకుని ఉండాలి తర్వాత నాకు రింగ్ ఉంది నేను ఒకరికే దృష్టాంతంగా చెప్తున్నా అన్యథా సాధించకుడు ఓ రింగ్ బంగారు ఒక రింగ్ అవి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు ఐ లాస్ట్ ఐ డోంట్ రిమెంబర్ ఈవెన్ దాంట్లో You know, they, they never had any interest in uh, diamonds and gold and all that. So what I gained by that? I did not gain anything. Diamonds who rings up, unnavali, every game, you see, sir. They did not gain any. What if you call, lagumulayun, natu nashtamulayun. Ani vicharamu chedamu allah. Freedom. Svatmaiva shishya. కేవలము తన స్వరూపం నిండిపోతుంది అలాగే భయము భయము నేను ఒక అతనికి ఒంటరిగా ఉండేవాడు ఏకాంతంలో ఒంటరిగా ఉండి అలవాటు ఒంటరిగా ఉండేవాడు ఏదో సందర్భం చేత ఒంటరిగా ఉండేవాడు ఒంటరిగా ఉండాలంటే వాడు సన్యాదనక్క ఎంత హౌస్ కూడా ఎంతో కొందే ఒంటరిగా ఉంటారు నన్ను నాతో సలహా నన్ను ప్రశ్న అయ్యాడు అప్పుడప్పుడు రాత్రి జరువు వస్తున్నాయి రాత్రి ఒంటి గంట రెండు గంట జరువు వస్తున్నాయి అవుతుంది If you like to hear it, you will be able to hear it and you will be able to hear it. I think it is a bhaiya. This bhaiya is a bhaiya. It is a bhaiya, it is a bhaiya, it is a bhaiya. I say, what can you do? And that can be painful. If you do this bhaiya, it is painful. You are not able to hear it. You are not bhaiya, you are not bhaiya. It is a bhaiya. This is always the fear of the known only. ఏ రోజే అనుభవం ఉండదు భయం వేస్తోందండి కానీ ఎందుకు భయం వేస్తోందో తెలియటం లేదంటూ ఏమి ఉండదు ఏదో సమ్ కైండ్ ఆఫ్ సమ్ మోక్షం ఏదో ఉంటుందో దాని గురించి కానీ మీరు విచారం చేస్తే తెలుస్తుంది దేనికి భయం ఏదైనా ఒక ఈవిల్ స్పిరిట్ ఏదైనా అని భయం ఒంటరిగా ఉన్నాం ఇంట్లో చుట్టూ చీకటిగా ఉన్నది ఏదో విసిలేసినట్టుగా చుట్టుముట్టు ఎవరు ఏదైనా ఈవిల్ స్పిరిట్ ఉందేమో అని భయం అది ఆయన భయం నేను చెప్పాను మీరు పనిచేయండి ఆ ఈవిల్ స్పిరిట్ కి దేహము మనస్సు ఉంటాయి ఆత్మ కూడా ఉంటుంది మీకు మీరు వేదాంతం వింటున్నారు కదా మీకు దేహము మనస్సు ఉన్నాయి మీకు కూడా ఆత్మ కలదు ఈవిల్ స్పిరిట్ యొక్క దేహము మీ దేహానికి హాని చేస్తే చేయవచ్చు ఈవిల్ స్పిరిట్ యొక్క మనస్సు మీ మనస్సుకి హానిని కలిగించవచ్చు కానీ ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఆత్మ ఈ ఒకటే కనుక చేసి ఉపకారమో ఉండదు అపకారమో ఉండదు ఆత్మ ఒక్కటి స్వాత్మై ఆత్మ ఈవిరిట్ ఆత్మ మీరు ఏం చేస్తారు కనుక చెప్పండి ఓ ఓ భూతమా స్వరూపము ఇది నాది ఒక్కటే అని చెప్పండి చెప్పండి ఆ భావన చేయండి ఇప్పుడు ఏమవుతుందో చూడండి తర్వాత ఆయన మళ్ళీ రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత గ్రహించినప్పుడు ఆయనే చెప్పాడు భయం లేదండి పోయిందండి ఎందుకంటే అది భయం ఎందుకు వస్తుందంటే ఆ సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్ ఉంటేనే భయం వస్తుంది ఆత్మస్వరూపంలో ఒక్కటే అయినప్పుడు ఇంకా భయం మరి విచారం అనేది అలా ఉంటుంది ఫిలాసఫీ విచారం గురించి మాట్లాడేప్పుడు చూడండి ఆత్మ విచారంలో ఏమవుతుందంటే కోరికలు ఆకాంక్షలు హోయర్స్ వాటికి అతీతంగా ఆత్మ విచారం ఆత్మవిచారం యొక్క పరిధిని మనం చేస్తూ ఉన్నాను తర్వాత కష్టపరీ బిలీఫ్ ఉంటాయి కష్టపరీ బిలీఫ్ అంటే అందరూ ఒక కష్టం గా ఒక విశ్వాసంలో ఎవరివో చేస్తూ ఉంటారు ఆత్మవిచారము వాటికి అతీతంగా సాగుతుంది తర్వాత ప్రెజుడిషెస్ ట్రెడిషనల్ ప్రెజుడిషెస్ ఉంటాయి ట్రెడిషన్ లో భాగంగా ట్యాక్ ప్రచురిస్తూ క్రీడ్ ప్రచురిస్తూ రేషియల్ ప్రచురిస్తూ తర్వాత రిలీజియస్ ప్రెజుడిస్ తర్వాత సోషల్ స్టేటస్ కి సంబంధించిన ప్రెజ్యూడిస్ ఇటువంటి ప్రెజుడిషన్ అవన్నీ కూడా ట్రెడిషనల్ గా వస్తూ ఉంటాయి ప్రెజుడిషన్ మనం మహాత్ములు లోకంలో ప్రసిద్ధి చెందిన మహాత్ములు మీరు చూసినట్లయితే మీకు ప్రెజుడిషన్స్ రూపుగట్టినట్టుగా వాళ్ళు అలాగ ఉంటారు పుట్టుకుంటే బయలుపెడిపోతేమో అనేది ఒక ట్రెడిషనల్ ప్రెజుడిస్ ఎందుకు ఎందుకు ముట్టుకుంటా ఎందుకు మైలు మైలు ఎందుకు ముట్టుకుని ముట్టుకుంటారా ఇప్పుడు నేను వచ్చాను కూర్చున్నాను ఎవడనైనా ముట్టుకున్నాను ఏను దండం పెట్టాను కూర్చున్నారు మీరు నన్ను ముట్టుకోలేదు నేను ముట్టుకోలేదు కానీ మన మధ్యన మిమ్మల్ని ముట్టుకుంటే నేను మైలు పడిపోతానేమో అనే ప్రతినిస్తుందా స్వామికి తగలకూడదేమో తగిలితే ఆయన మైలు పడిపోతాడేమో అనే ప్రతిస్తుందా ప్రా ట్రెడిషనల్ ప్రెడిషన్ ఇవన్నీ పెట్టుబడి ఉన్నప్పుడు ఆత్మవిచారం అనేది ఉండదండి అంటే ఆత్మ విచారంలో ఆత్మ విచారణ గురించి నేను నేను మనం చేస్తున్నాను ఆత్మ విచారంలో ప్రశ్నలు లేవనెత్తడమే ఉంటుంది తప్ప ఖచ్చితమైన సంవత్సరంలో ఉండవు దాన్ని సిద్ధపడాలి ఎందుకంటే ఆత్మ అనేది అన్నో అన్నో లేదు అది తెలిసారు తెలిసిపోదు తెలిసిపోతే ఇంకేముంది మనస్సు పరిధిలోకి వచ్చేస్తుంది వచ్చేస్తే మన లాటప్లోకి వచ్చేస్తుంది మళ్ళా ఆత్మను తీసుకొచ్చి మీరు లాటప్లో పెట్టేశారనుకోండి మీకు లాటప్ నుంచి విముక్తి ఉండదు మనం దేవుళ్ళందరినీ అటే చేసి పెట్టాం దేవుడిని ఏం చేస్తామంటే రూమ్లో పెట్టి తాళం వేసేసే తాళం బొద్దులో పెట్టింది పెట్టుకోవడం లాటప్లో రాత్రిపూట ఎవడో నన్ను అడిగారు అర్ధరాత్రి పూట పూజలు ఎవరు చేశారంటే దీని మీద మీ అభిప్రాయం నేనన్నాను దేవుణ్ణి దేవునికి మనం ఇప్పుడు చూరపాటు పాడేసి కొడుకోబడిస్తామంటే మళ్ళీ మాట్లాడుకుంటే ప్రభావం సుప్రభాతం పాడి లేవకొడతాం ఇంకా మధ్యలో దేవుడిని డిస్టర్బ్ చేయకూడదు అన్నది మంచిది అర్ధరాత్రి పూజలు సరికాభివృద్ధి కాబట్టి మన డిస్టర్ గాడ్స్ కూడా మనం ఏం చేస్తాం మన లాక్టాప్ లోడార్ ఇన్ ది సేమ్ మైండ్ ఇది అవ్వారు లాక్కడ మీ లాక్టాప్ లో వచ్చేసిన దేవుడు మిమ్మల్ని ఇంకేమో ధరిస్తారు ఆ ల్యాప్టాప్ లోనే ఏదో ఇటువసా వస్తుంది అక్కడే ఉరుగుడు సంసారం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్లీ ఆన్సర్స్ కోసం చూసినట్లయితే అది మీకు ఆత్మ విచారం తెలియదు అని వస్తున్నాయి అని నెగేట్ చేయటమే ఉంటుంది తప్ప విచారణ చేయడం ద్వారా ఇప్పుడు వజ్రం గురించి నేను మీ ముందు విచారణ చేశాను నేను మీకు డెఫినెట్ గా ఆన్సర్ ఏం చెప్పాను ఏమీ చెప్పలేదు వజ్రం యొక్క మంచి గురించి ఇద విషంగా నేను మీకు ఏమీ చెప్పలేదు ఇట్ ఈస్ జస్ట్ ఐ నెగేటెడ్ అండ్ నెగేటెడ్ కాబట్టి ఆత్మ విచారణ చేసిన వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని మౌలికమైన విషయాలు నేను ఎలా ఏం చెప్తున్నానో తెలుస్తున్నాను అండి నేను చూసినంతగా ఆత్మవిచారణ చేసేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ చేయకుండా చేస్తూ ఉంటారు హోప్స్ పెట్టుకుంటారు హోప్స్ ఉండకూడదు ఆత్మవిచారణ హోప్ అంటే ఏదో వచ్చి ఒళ్ళు కొడుతుంది హోప్స్ కన్నా డిజైడ్ కన్నా ఒకటే రెండు ఫీయప్స్ పెట్టుకుంటారు ఆత్మవిచారణ చేస్తూ ఉంటారు వాడెవడో నా మీద బ్లాక్ మ్యాజిక్ చేసేట్లా ఉన్నాడండి అన్నాడు ఒక విద్యార్థి నాతో నువ్వేం చదువుతున్నా అంటే నేను వేదాంతా కోర్సు చేస్తున్నానండి అంటే ఎన్ని నేళ్ల కోర్సు అంటే నాలుగేళ్ల కోర్సు ఇప్పుడు ఎన్ని వేడాది మూడు వేలది చేస్తున్నావు చదువు కూడా ఎక్కడ చదువు బ్లాక్ మ్యాజిక్ వాడు చేస్తాడనే భయంలో నువ్వు ఉంటే నువ్వు ఏమి చదువు చదువుతున్నట్టు ఆత్మ విజ్ఞానం ఎలా అవుతుంది కాబట్టి ఫియర్స్ ఫియర్స్ ఉండకూడదు డిజైర్స్ ఉండకూడదు వాటిని వాటిని పెట్టుకుని మీరు ఆత్మవిచారం చేస్తే మీకు ఏమి ఉపయోగం ఉండదు తర్వాత కస్టమరీ ప్రెజ్యుడిషన్ తోటి ఆత్మవిచారం చేయకూడదు వాడి పొలం ఏమిటి వీడి పొలం ఏమిటి వాడి స్టేటస్ ఏమిటి వీడి స్టేటస్ ఏమిటి ఏమిటి ఆడవాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు ఇలాంటి కస్టమరీ ప్రెజ్యూషన్స్ పెట్టుకుని విచారం చేయకూడదు తర్వాత ట్రెడిషనల్ బిలీఫ్ పెట్టుకుని ఆ బిలీఫ్ సిస్టమ్ లో ఉండి విచారం చేస్తే మీకు ఆ విచారం ఉపయోగించదు ఆత్మ విచారంలో భాగంగా మీరు మీటి అన్నింటికీ అద్భుతంగా మీరు వెళ్లవలసి ఉంటుంది తర్వాత ఆత్మవిచారములో ఆత్మవిచారము ఆత్మ జ్ఞానము అందులో రెండు ఉన్నాయి ఈ రెండు మీరు మీరు కాదు చాలా మంది వెళ్ళాం విద్యార్థులు ఏమనుకుంటారంటే విచార ఫలం జ్ఞానం విచార ఫలం జ్ఞానం అంటే విచారము ఒక కర్తవ్య కర్మ కింద తయారైతే జ్ఞానము ఒక ఎఫర్ట్ యొక్క ఫల రూపంగా సిద్ధించినట్లయితే అది కూడా అనిత్యం అయిపోతుంది విచార ఫలం జ్ఞానం కాదు విచార రూపం ఉంది జ్ఞానం ఆత్మ విచార రూపంగానే ఆత్మ జ్ఞానం ఉంటుంది ఈ జర్నీ అలాంటి జర్నీ ఈ జర్నీలో బోర్ ఉండదు జర్నీలో బోర్ ఉందనుకోండి ఇప్పుడు నౌ మోర్ బికమ్స్ ది ఎండ్ ఒక జర్నీ అనే మీ ఎండ్ అవుతుంది గోడ్ అంటే ఎవరైపోయిందో తెలుసు అండి సాధ్య సాధన సంబంధంలో పడిపోతుంది వచ్చి సాధ్యము ఆత్మ జ్ఞానము విచారము సాధనము అలా చెప్తారు అలా చెప్తారు సాధన చతు చెప్తారు అది అంశుపగమ్యా చెప్తారు అంతే తప్ప ఎందుకంటే ఫైనల్ గా ఈ జర్నీలో ఎండ్ ఇది ఇట్స్ ఎండ్లెస్ జర్నీ టైం లెస్ జర్నీ ఎండ్ అన్నారనుకోండి టైం వచ్చేస్తుంది మీరు ఎండ్ పెట్టారనుకోండి ఈ జర్నీకి ఎండ్ ఉందంటే టైం ఉంటుంది టైం బాండ్ అయిపోతుంది అతని సంసారం దిస్ ఇస్ అ టైమ్లెస్ జర్నీ దిస్ ఇస్ అండ్ ఎండ్ లెస్ జర్నీ కాబట్టి ఇక్కడ ఆత్మ విచారము ఆత్మ జ్ఞానము ఒకటే విడివిడిగా ఏ ఉండవు కాబట్టి జర్నీ ఏ ఉంటుంది పరినిష్ఠితమైన పరిణతమైన మైండ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆత్మవిచారాన్ని చేయగలుగుతారు లేకపోతే మీరు ఆత్మవిచారం చేయలేదు మీరు ఆ రకంగా ఆత్మవిచారం చేయాలి చేసినట్లయితే ఈ మైండ్ సృష్టించినటువంటి బంధం నుంచి మీరు బయటపడగలుగుతారు నేను చాలా టైం అయింది నేను ఇంత టైం అయిందని అనుకోలేదు కాబట్టి ఈ విచారాన్ని కొనసాగించాలి జగద్జీవ పరాత్మన వల్ల క్లాస్ లభిశా ఓం ఫోర్ మోర్ మెడ